సో ఇది ద్విధం శౌచం ఇక శౌచం ఆ తర్వాత ఏమిటి అద్రోహ నాతి మానిక ఈ రెండు మనం ఫినిష్ చేస్తే ఈ పెద్ద విచారం ఈ స్పిరిచువల్ క్వాలిటీస్ దైవీ సంపద అనే విచారాన్ని నేను చాలా విస్తారంగా చెప్తూ ఉన్నాను అది ఒక కొలిక్కి వస్తుంది అద్రోహ సో ఇతరులకు ద్రోహము చేయవద్దు ఇతరులకు నువ్వు ఉపకారం చేసేమో మానేమో ద్రోహమైతే చేయవద్దు ఏ ప్రాణికి కూడా కేవలం మనుషులకు మాత్రమే కాదు సకల ప్రాణులకు కూడా ద్రోహమును చేయకుండా అది శంకరులు అంటారు పదజిఘాంసా భావ అంటే ఏమిటి ఇతరు ప్రాణులకు హింస చేస్తే అది హింస హింస చేయకుండా ఉంటే అహింస వస్తుంది అయితే మరి ఇదేమిటి అద్రోహ ఇతర ప్రాణులకు హానిని తలపెట్టనే వద్దు ముందు తలపెట్టడం జిఘాంస జిఘాంస అంటే సన్నంతం ఉంటుంది హంతు ఇచ్చా జిఘాంస అంటే ఈ ప్రాణిని కొట్టాలి దానికి హింసను కలిగించాలి అనే సంకల్పం ఏదైతే దాన్ని ద్రోహము అని అంటారు కాబట్టి కొట్టేస్తే హింస కొట్టకుండా ఉంటే అహింస అది ఫిజికల్ లెవెల్ అది కే అద్రోహానికి తడా అది ఫిజికల్ లెవెల్లో అహింస మనస్సు యొక్క స్థాయిలో అంటే సంకల్పం యొక్క స్థాయిలో హింస లేకుండా అంటే హింసించాలి అనే ఆలోచన కూడా మనస్సుకి రాకూడదు రావద్దు దానిని అద్రోహ అంటారు పరవిధాంస అభావ ఇతర ప్రాణులను మనుషులు కానీ పశువులు వాటిని హింసించాలి అనే ఆలోచన కూడా మనస్సుకి రాకూడదు ఉదాహరణకి సపోజ్ మీరు అరే సంక్రాంతి వస్తుందిరా కోళ్ల పంద్యాలు ఎంత అన్నారనుకోండి మీరు ద్రోహబుద్ధిలో పడిపోయారు ఎందుకంటే కోళ్ల పందెల్లో ఆ కోళ్ళు రెండు కూడా ఒకటినొకటి పరస్పరము వాటి దాన్ని వాటిని వదిలిస్తే అవి ఒక పరస్పరము అలా హింసించుకోవు అవేవో అప్పుడప్పుడు ఇవ్వలాడుకున్నా అవి అడ్జస్ట్ అయిపోతాయి మనం వాటి కాళ్ళకి కత్తులు కట్టి పురికొల్పి వాటిని ఫైట్ చేసేట్లా చేసి ఫైట్ ఇల్ డెత్ వాటిలో ఒకటి చచ్చిపోయే వరకు ఫైట్ నడుస్తుంది ఆ ఫైట్ మీద డబ్బులు పంద్యాలు కట్టి వాటి సాల్వ్ డేస్ ఇది ఈ సొసైటీ ఇలా ఇది ఉంది ఇంతటి రాక్షస లక్షణాలతోటి ఇంతటి ఆసుర లక్షణము దైవీ లక్షణములే అసలు లేకుండా ఉండేవి సొసైటీ గాంధీ గారు అంటారు ఏదేదో పెద్ద పెద్ద పేర్లు చెప్తారు గాంధీ గారి గాంధీ గారి అహింసకే ఆయన ప్రతీక కదా బుద్ధుడు అంటారు గాంధీ గారు అంటారు ఉంటే ఆయన తప్ప ఆచరణలో ఎక్కడా లేదు ఇట్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై లా ఎవడూ లా అని కేర్ చేయడు లా లా ఈజ్ లైక్ ఎ డాంకి అన్నాడు లా ఈజ్ లైక్ డాంకీ Suppose you follow the donkey. What will happen? You will be kicked by the donkey. Similarly, you follow the law. What will happen? You will be kicked by the law. Allow and do not. So, follow the donkey. Follow the law. Follow the donkey. It should not be like that. I am a man in the water. I am a man in the water. ద్విచక్ర వాహనం మీద వెళుతున్నాం ఇప్పుడో కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళడం ఎప్పుడో ద్విచక్ర వాహనం పెద్దవాళ్ళకంత అనుకూలం కాదు ఏదైనా కొంచెం ఇటువటు అయితే చేసి ఏదైనా విరిగిందంటే ఇంకా అతుక్కు వేరే కూడా విరిగితే ఇంక అంతే కాబట్టి వెళుతున్నా లేదు మీద వెళుతున్నాను వెనకాల ఉన్నాను మా మిత్రుడు నడిపిస్తున్నాడు రెడ్ లైట్ వచ్చింది ఇతను ఏమి స్పీడ్ తగ్గిస్తున్నట్టు పొద్దున్న అంటే కొంచెం రష్ తక్కువగా ఉంది స్పీడ్ తగ్గించే సూచనలే నాకు కనపడలేదు నేను గమనించే రెడ్ రోడ్డ ఏమిటో అంత స్పీడ్గా పోతున్నా అంటే ఆ పక్కన లేదు ఆపు ఈ స్టాప్లో స్టాప్తే వెనక్కాల ఏదో ఏదో అయినట్టుగా తగ్గించి నేను తల అంటే రెడ్ కింద ఆపేయడం అలా వెయిట్ చేస్తున్నాం ఇంతట్లోకి వెనకాల పెద్ద ట్రక్ వచ్చి బి హ్యూజ్ ట్రక్ వాడు ఆ ట్రక్ డ్రైవరు ఆ తలుపు తీసి అక్కడి నుంచి వాడి తిట్లు ఏమిట్రా ఎందుకు ఆగేవు వాడికి అంటున్నా మేము నేను ఇలా చూశాను ఏమిటా అని చూస్తే డిమాండ్లే చలో అంటున్నాడు నన్ను అంటే నేను రెడ్ లైట్ డేటా అరే కా చేయారా భయ్ రెడ్ బస్ అయ్యా అవి రెడ్ లైట్నే ఓ చల్తానే చెలం అంటే ఇది కాదు నువ్వు కదలకు మూలాగా ఉన్నాయి నువ్వు అప్పుడు ఆ డ్రైవరు ఆ లారీ డ్రైవర్ ఎలా కనబడి అరే శుభాశుభా సంసాజ్ఞారే అని వాడు రెండు టిట్లు తిట్టుకున్నాడు ఇంతట్లోకి ఆ టిక్ట్లు పూర్తి రెడ్ గ్రీన్ అయింది ఇతను వెళ్ళాడు అప్పుడు లారీవాడు వెళ్ళాడు అంటే లాని ఫాలో అయితే ఏమవుతుంది యూల్ బి కిక్డ్ అండ్ డాంకీని ఫాలో అయినట్టు బాధ అలా ఉండకూడదు అనివే సో లా ప్రొహిబిట్ animals యానిమల్స్కి హింసనే లా ప్రొహిబిట్ చేస్తుంది కానీ మనం కల్చర్ పేరుతోటి సంస్కృతి అనే పేరుతోటి అలాగే హింసను ప్రోత్సహించటం హింసించాలనే తలపు కలిగితే కూడా అది తప్పు అది ఆసూరి సంపద అవుతుంది ఆసూర్య సంపద హింసించాలి అనే తలపు కూడా కలగ నేను ఈ మధ్యన ఎక్కడికో వెళ్ళాను అక్కడ ంగా రెండు గుర్రాలు లాగేటువంటి రెండు గుర్రాలు లాగుతాయి చక్కగా విశాలంగా అలంకారము తీసేసి గంభీరంగా బాగుంటుంది దయచేయండి అన్నాడు నేను ఆనందాంగా అంటే కాదు రెండు మైళ్ళు ఉంది టాంగా తప్ప వేరే వాహనం ఏది లేదు థాంగాయే ఉంది అంటే నేను నడిచి నడిచి రావడానికి అక్కడ బోటు మిస్ అయిపోతారు అక్కడ బోటు పెడిపోతుంది నడిచి వచ్చి టైం లేదు రెండే మోడ్స్ ఆఫ్ ట్రావెల్ థాంగా ఆర్ బైసల్ కానీ ఐ టూక్ బైక్ అంటే నేను సైకిలింగ్ ఇది వరకు చేసేవాడిని మంచిగా చేయలేదు బట్ దిస్ థైట్ ఐ వెంట అన్ సైకిల్ ఆ సైకిల్ తీసుకెళ్ళి ఆ బోట్ దగ్గర వాళ్ళు రిసీవ్ తీసుకుంటారు బోట్లోకి వెళ్ళారు ఐ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది టాంగా ఎందుకని ఆ టాంగాని గుర్రాల్లో అవుతాయి గుర్రములకు నొప్పి కలుగుతున్నా దానికి ఏమైనా ఉల్లాసంగా ఉంటుందా గుర్రానికి ఈ టాంగా కట్టేసి లాగిస్తూ ఉంటే నో నో వే పరిగెత్తుకు నేనా గుర్రానికి మనం హింస చేయరాదు మనకు అనవసరం గుర్రం మీద ఎక్కివాళ్ళు ఎక్కుతాను వేరే సంగతి కాబట్టి అహింస అనే విషయంలో చాలా గట్టి పట్టుదలతో ఉండాలి మన వల్ల ఏ ప్రాణికి కూడా హింస కలగకుండా మనం చూసుకోవాలి అది ఈశ్వరుణ్ణి పూజించడం అంటే దాన్ని ఈశ్వర పూజ అంటారు ఎందుకంటే గుర్రంలో ఎవరున్నారు ఈశ్వరులు ఉన్నారు గుర్రంలో ఈ యోవా అశ్వస్థ్యేధ్యస్థిరోదశీరు షణ్వాన్ మేధ్యో భవతి ఇత్యాది ఆ గుర్రము యొక్క మహిమను వర్ణిస్తూ ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి కాబట్టి గుర్రము అది పరమాత్మ యొక్క స్వరూపం సో అలాగే అలాగే భర్రె సకల ప్రాణులు ఎందు ఈశ్వరుణ్ణి దర్శించాలి తప్ప ఏ ప్రాణికి ఎటువంటి హింసను కలిగించరాదు కలిగి హింసను చేయాలనే తలకు కూడా తలలోకి రావద్దు అద్రోహ నాతి మానిత చూడండి మాణిత్వము అని ఒకటి ఉన్నది మాణిత్వమును గురించి ప్రహ్లాద స్థుతిలో భాగవతంలో ప్రహ్లాదులో పెద్ద శ్లోకం నాకు గుర్తులేవో శ్లోకాలు సో ధనరూప తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా హార్ట్ ఇంత పొడుగు సమాసం ఒకటికి బలం ఉంటుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎర్ఫోర్ హీఈన్ అతి మాన్యత అంటే యారగన్ యారగన్స్ దాన్ని హిందీలో ఘమండ్ అంటారు ఘమండ్ తెలుగులో ఏమంటారో తెలిసిన పొగరు పొగరు గర్వము గర్వము సంస్కృత పదమే తెలుగులో చెప్పాలంటే పొగరు ఆ పొగరు డబ్బున్నవాడికి ఒక పొగరు ఉంటుంది అది ఉండకూడదు డబ్బు ఉండడం తప్పు కాదు కానీ పొగరు ఉండకూడదు బలం బలాన్ని బట్టి కొంతమందికి పొగరు వస్తుంది ఉండకూడదు రూపం అంటే అందంగా ఉండి ఆ సౌందర్యాన్ని బట్టి పొగరు పురుషులకి ఇది స్త్రీలకి కొంత యోగ్యంగా సందర్భంగా ఉంటుంది కానీ పురుషులకు కూడా నేను ఒక యంగ్ మ్యాన్ చూశాను పురుషుడు యంగ్ మ్యాన్ తను చాలా సుందరుడనని వాడికి వ్యామోహం అందంగా ఉన్నాడు కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీగా ఉంటాడు ఫెయిర్ అండ్ లవ్లీ అని అలా ఉంటాడు సో వాడు సెల్ఫీలు అలా తీస్తూ ఉంటాడు తరకాయ దువ్వుకోవడం I ఇది ఇది అడ్జస్ట్ చేసుకోవడం అది అడ్జస్ట్ కూడా సెల్ఫీ తీయటం అలాగా థౌజండ్ సెల్ఫీలు తీసేటవాడు సాటిస్ఫై అవ్వడం కోసం థౌజండ్ సెల్ఫీలు తీస్తే ఒక పర్టికులర్ సెల్ఫీ వాజ్ ది బెస్ట్ అమాంగ్ ఆల్ అది తీసి పెద్ద ఫోటో తీయించి అక్కడ పెట్టుకోండి ఇలాంటి ఘమండ్ రూపంలో ఉన్నవాడికి ఘమన్ ఉంటుంది పురుషులు కానీ స్త్రీలకు ఉండడంలో వీకెన్ అండర్స్టాండ్ దాట్ పురుషులకి అనవసరం కదా బట్టి స్త్రీ పురుషులకు కూడా ఉంటుంది అలా ఉండరాదు తర్వాత తేజ స్వగ్గతా దీప్తిహేన శంకరులు అన్నారు ఎక్కడ ఇంకో చోట అంటే మెరిసిపోతూ ఉన్నాను నేను అంటే పచ్చగా దెబ్బ వలే మెరిసిపోతూ అని అదొక అహంకారం అలా ఉండకూడదు తపహ మేము గొప్ప తపస్సు ఆలు అని ఘమన్లు ఉంటుంది అలాగే మనకు చాలామంది కనపడతారు నేను గొప్ప తపస్సు చేశాను మేము హిమాలయాలు అన్నిటికీ హిమాలయాలు ఎందుకంటే ఈ ఊళ్ళో చేసానంటే ఎప్పుడు చేసేవని దానికి ఏదో కొంత విచారం హిమాలయాలంటే ఏమున్నా హిమాలయాలంటే ఏమో ఎక్కడో హిమాలయాలు యూ దీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ప్రూఫ్ ఎవడు ప్రూఫ్ అని కూడా అడగడానికి అవకాశం లేదు హిమాలయాల్లో తపస్సు చేశాను హిమాలయాల నుంచి ఎక్కడా చేయొచ్చు ఇప్పుడు ఇది తపస్సు ఇది ఈ తపస్సు కదా ఏమి మీరు చక్కగా ఈ టైంలో ఇంట్లో ఉంటే టీవీలో సినిమా చూడొచ్చు అది మానేసి ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారంటే నా గోల్ అంతా వింటున్నారంటే ఇది కూడా తపస్థాయి కాబట్టి హిమాలయాల్లో తపస్సు చేశాం అని చెప్పడం ఆరు తపస్సు చేసాము సో గంగోత్రి దగ్గర తపస్సు చేశాం గంగోత్రి దగ్గర ఉండడమే తపస్సు కష్టమే కానీ కంబలి మీద కంబలి స్వెటర్ మీద స్వెటర్ సిక్స్ లేయర్స్ ఆఫ్ స్వెటర్స్ వేసుకుని కంబళి అక్కడ అలా కూర్చొని కబురు తిప్పుకుంటూ ఉంటే అది కూడా తపస్సు అని చెప్పడానికి ఏదో కొంత తపస్సు సో ఇప్పుడు గంగోత్రి లేదు గోముఖ కరిగిపోయింది గోముఖ గోముఖ లేదు ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళి ది లేటెస్ట్ పిక్చర్స్ ఆఫ్ గోముఖ కొట్టి చూడండి గోముఖమేం లేదు అక్కడ గోముఖం ఎందుకు లేదంటే ఒక సైంటిస్టు ఒక బాబా బాబా ఇలాంటి వేషం వేసుకుని సైంటిస్ట్ పక్కన జియాలజిస్ట్ వీళ్ళిద్దరు పక్కన యూట్యూబ్లో చూడండి యూట్యూబ్లో ఉండేది ఆ జియాలజిస్ట్ ఏమన్నాడంటే గ్లేషియర్ గ్లోబల్ వార్మింగ్ మూలంగా గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి గోముఖం అంతర్ధానమైపోయింది వెనక్కి వెళ్ళిపోయింది నా గ్లేషియర్ అని ఇతను జియాలజిస్ట్ చెప్పాడు పక్కనన్న బాబా ఏం చెప్పాడో తెలిసిన ఆల్ కుత్సి ఆల్ హై హై ఇస్యే అంతర్ధానం ఓగా ఐ థాడ్ దిస్ ఈజ్ ఇండియా గోముఖం ఉంటే అక్కడ గ్లేషియర్ ఉంటే అది రెలిజియన్ దాని గోముఖం అని పేరు పెడతాడు రెలిజియన్ గోముఖం గ్లేషియర్ వెనక్కిపోతే దట్ ఈజ్ ఆల్సో రెలిజియన్ ఎవరి థింగ్ ఈజ్ ఇన్ ఇండియా రెలిజియన్ మెయిన్ స్ట్రీమ్ సో ఎనీవే సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మేము తపస్సు చేసాం అంత తపస్సు చేసామని బడాయిలు చెప్పుకుంటా చాలా తప్పు అలా ఉండకూడదు తపస్సుత పాండిత్యం పాండిత్యం మహాపండితు అనే బడాయి ఉండకూడదు మహాపండితుడు అవ్వడం తప్పు కాదు అవ్వాలి కూడా పండితుడిగా ఉండాలి లేకపోతే ఉంది పాండిత్యం లేకపోతే మూర్ఖంగా ఉంటే ఉంటుంది లేకపోతే ఇది ఎవడి ఏది చెప్పేదానికి డూడు బసన్నా తలపేవుతున్నట్టుగా ఉంటుంది పండితుడి దగ్గర చెప్పానండి వీళ్ళ వేషాలు పండితుడి దగ్గర నోరు ఎందుకంటే పండితుడు ముక్కు కాబట్టి పండితులుగా ఉండాలి కానీ పాండిత్యం దృష్ట్యా ఘమండ్ ఉండరాదు సో ఈ విధంగా ఈ అతిమానిత అనేది ఉండకూడదు శంకర్లా ఏమంటారు చూద్దాం అత్యర్థం మానహ అతిమాన అంటే చాలా అధికమైనటువంటి గర్వము అంటే యోగ్యమైన యోగ్యమైన గర్వాన్ని కలిగి ఉండొచ్చు అంటే ఎలాగా మేము విద్వాంసులము మేము కాబట్టి తప్పుగా ఉచ్చారణ చెయ్యము ఉచ్చారణ చేస్తే స్వచ్ఛమైన ఉచ్చారణ చేస్తాం తప్ప తప్పుగా చెయ్యము అనే ఒక భావన ఉందనుకోండి దాటి స్ఫాయి అలా ఉండాలి తప్ప మా మేము పండితులం మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు అలా ఉండకూడదు ఇలా ఉండాలి పండితుల ఉండి ఏదైనా చెప్తే మంచి విషయాలు చెప్పాలి తప్ప జనులను భ్రమితులను భ్రమపడేట్టుగా చేసేటువంటి విషయాలను చెప్పనేకూడదు అని అనుకున్నాడనుకోండి అది మంచిది అలాంటి పండితుడైనందుకు అటువంటి గర్వం ఉండాలి అటువంటి యోగ్యమైన గర్వం ఉండాలి తప్ప నేను పండితును మితవలంద్రు అనే గర్వం ఉండకూడదు సో ఈ విధంగా అత్యర్థం మానహ అతి మానహ అధికమైనటువంటి పొగదు గర్వం సహాయస్థ విద్యతే సహ అతిమానీ అటువంటి ఈ అధికమైనటువంటి గర్వము ఘమండ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఏమంటారు అతిమాని అంటారు తద్భావ అతిమానిత అటువంటి అధికమైన గర్వమును కలిగిందుక అనే మానసిక స్థితికి అతిమానిత అని పేరు తదభావ నాతిమానిత అటువంటి మానసిక స్థితి లేకపోతే అంటే తను చాలా గొప్పవాడను అనే ఘమండు లేకపోతే దాన్ని నాతి మానిట అని అంటారు శంకర్లు ఏమంటారో చూడ ఆత్మన పూజ్యతాతిశయ భావనా భావ ఇత్యర్థ నేను ఒక సందర్భం చూశాను ఒక ఆయన యంగ్ మ్యాన్ యంగ్ పెద్ద చదువు కూడా చదువుకున్నాడు నాకు అనిపించలే అన్నం ఉడికిందో లేదో కొట్టుకుని చెప్పడానికి మొత్తం చేయంతా పెట్టి చూడాలేంటి ఒక మెతుడు చూస్తే తెలియదు అన్నం ఉడికిందో లేదో అలాగే నాలుగు మాటలు మాట్లాడేపటికీ మనకు అర్థమైపోతుంది అతగాడి బ్యాక్గ్రౌండ్ ఏటో తెలిసిపోతుంది కదండి సో పెద్ద చదువుకున్నవాడు ఏం కాదు ఏదో బడాయి కబుర్లు చెప్పడమే తప్ప బ్రహ్మాండమైన సింహాసనంలో కూర్చున్నాడు వేసి సింహాసనం నలుగురు గుర్చు వచ్చు దాంట్లో మొత్తం ఆ నలుగురు గుట్టుని కూడా ఆయన ఒక్కడే కూర్చున్నాను ఎత్తు అయిపోయిన కాళ్ళ కింద రెండు తరగడాలు పెట్టారు ఎందుకంటే అది ఎత్తు ఎక్కువ రోగం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి తరగడానికి కాళ్ళ కింద పడుకున్నప్పుడు తల కింద ఒకటి అంటే గమండి తర్వాత టోపీ టోపీ అంటే ఇదో చుట్టి దానికి బంగారకు పథకం సీతాదేవి చూడాబుడిని పెట్టుకున్నట్టుగా ఇలా ఇలా తిట్టి తిట్టు తిట్టి దానికి చూడాబుని పెట్టాడు ఆ చూడాబుని అంటే ఇది పొందండి అలా బంగారంతో చేసి వజ్రాలు వైఢూర్యాలు కొడిగి ఐదారు లక్షలు అదే ఖరీదు చేస్తుంది మెడలో రుద్రాక్షమాలు అంతా బంగారం ఆ రుద్రాక్షమాలు అంతా బంగారం అలా కూర్చుని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏమంటే శివుడు మూడో కన్ను అనేదో వీడి ప్రశ్న అంటే అవును శివుడికి మూడో కన్ను ఉంటుంది ఇలాగ గంతలు కట్టేసినా కూడా కనపడిపోతాయని సమాధానం ఈ ప్రశ్న అయోగ్యమైన ప్రశ్న పోనీ ఏదో తెలియగలిగాడు ఆ చెప్పిన సమాధానం ఇట్ మోస్ట్ బంకం రిప్లై అవుతుంది అది కానే కాదు మూడో కన్ను గంతలు చూస్తే దాన్ని మూడో కన్ను అంటారు సర్కారు చేసి ఇవాడు ఆ పని మెజిక్ మెజిషియన్ లండన్లో మోటార్ సైకిల్ నడిపించాడు ఎంతలు కట్టుకుని అది మూడో కన్ను కాదు ఇప్పుడు ఇలాగ ఇలా కట్టుకునే ఇక్కడ మూడు గులాబీ పూలు ఉన్నాయని చెప్పారనుకోండి నేను అది ఈ రెండు కళ్ళలో భాగమైనా మూడో కన్ను అవుతుంది అది రెండు కళ్ళలో భాగమే ఏదో వస్తారుగా రెండు కళ్ళది అప్లాయ్ చేసి ఆ గులాబీ పూలు చూశాను అనమాట ఏదో చూశాను మూడో కన్ను అంటే ఏమిటో తెలిసిన చక్షుష్మతాహి శాస్త్రైన సూక్ష్మ కార్యార్థ దక్షిణ గులాబీ పువ్వు అనేది నామరూపములు కేవలము ఆ సంస్కారం గలవాడు మాత్రమే దానిని గులాబీ అని చూడగలుగుతాడు అది గులాబీ అని మనం మన ఇంద్రియానుభవానికి మనం పెట్టుకున్న పేరే తప్ప అది యథార్థంగా మీరు అనుకున్నట్టుగా అది ఖండితము కాదు అది గులాబీ కాదు అది ఏది కాదు అది ఏదో అది నామరూపములకు అతీతమైన తత్వము అని వీడు ఇన్స్టింక్టివ్గా ఇన్క్యూటివ్గా తెలుసుకున్నాడు అనుకోండి దాన్ని మూడో కన్ను అంటారు అంతేగాని ఇలా కళ్ళు మూసి గోడ వెనకాలేముందో చూసి అవన్నీ మూడో అవి రెండు కళ్ళే సో తాను గొప్ప పూజీయుడను నాకంటే పూజనీయుడు మరొకడు లేడు అనేటువంటి అతిశయమైన భావన ఉంటే అదే అతిమానిత అటువంటిది లేకుండా సింపుల్గా బతికితే అది నాతిమానిత అయితే ఈ సమాజంలో ఒక లక్షణం ఉంటుంది దానికి మరి వీళ్ళు సిద్ధపడి ఉండాలి ఈ స్పిరిచువల్ పీపుల్ దానికి సిద్ధపడి ఉండాలి అదేంటంటే మీరు నాతిమానితాలోగా ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవడూ పట్టించుకోడు మిమ్మల్ని ఎవడూ పలకరించడు ఎవడూ దండం పెట్టడు ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు ఎవడో కప్పు కాఫీ కూడా ఇవ్వడు నాతిమానితాకి మరి ప్రైస్ మీరు పే ఉంటుంది అది రెడీ ఫర్ దాట్ అతిమానితాలో ఉన్నారనుకోండి మీ కాళ్ళకి దండం పెట్టడానికి ఫ్యూలు కడతారు మీకు భోగాలను సమర్పించడానికి జనులు ఫ్యూలు కడతారు పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా వచ్చి ధనాన్ని కనక కనక వస్తువాహనాదులను సమర్పిస్తూ ఉంటారు అతిమానిత కనుక మెయింటైన్ కాబట్టి దేట్ ఫోర్ దిస్ ఈజ్ ది కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అనమాట కాబట్టి మీరు ఏది కోరుకుంటారు అతిమానితయా నాతిమానితయా నాతిమానిక కాదండి నేను నాతిమానతే మీకు ఒకప్పు కాఫీ కూడా ఎవడో ఇవ్వడు మీరు యూహర్ టు పేదట్ ప్రైస్ అంటే వీఆర్ లివింగ్ టు పేదట్ ప్రైజ్ ఆ కాఫీ మేమే పెట్టుకుని తాగేస్తాం ఎదరవాళ్ళ మొక్కలు అది మేమే తయారు చేసుకుని తాగేస్తాం కాబట్టి కాఫీ మానేస్తాం అంతే తప్ప నాతిమానిక అనేటువంటి ఆ స్పిరిచువల్ లక్షణాన్ని మాత్రం వదిలిపెట్టము అని అలా ఉండాలి నాతిమానిత ఇవ్వండి ఈ లక్షణాలు భవంతి ఇవి ఉన్నాయి వీటికి దైవీ సంపద అని పేరు ఇవి ఎక్కడ మొదలెట్టారు వీటిని అభయాదీని అభయంతో మొదలుపెట్టారు అభయంతో మొదలుపెట్టి ఎక్కడ అంతము చేశారు ఏతదంతానీ ఏతత్త అంటే ఈ నాతిమానిత నాతిమానితకి సులభమైన నమ్రత నమ్రత ఎక్కడైనా విన్నారా వినమ్రుడుగా ఉంటారు అని అంటే మీ అంటే విశేషముగా నమ్రత నమ్రుడై ఎమృత కానీ నమ్రత అంటాన్ని ఆ నమ్రతను మనం నరేంద్ర మోడీ గారిలో చూడవచ్చు మనం నమ్రతను అని చాలా వినయంగా ఉంటారు అంత అధికారంలో ఉన్నా కూడా అటువంటి నమ్రత అదే నాటిమానితాకి పర్యాయపడం కాబట్టి ఈ లిస్ట్ ఎక్కడ ప్రారంభమైనది అభయంతో ప్రారంభమై నమ్రతతో అంతమైనది ఈ సైన్యండి దైవీసేన దైవీసేన కాబట్టి ఈ దైవీ సేనకి అగ్ర అగ్ర భాగంలో ఎవరున్నారు అభయా అభయం అనే సేనానాయకుడు ఉన్నాడు అయితే సైన్యాన్ని పృష్ఠరక్షకుడు అని ఒకటి ఉంటాడు అంటే బ్యాక్ని కాపాడేయడు ఇక్కడ బ్యాక్ని ఈ సైన్యంలో పృష్ఠరక్షకుడు ఎవరు నమ్రత కాబట్టి అభయం అనే సేనాన్ని నడిపిస్తూ నమ్రత అనే పృష్ఠరక్షకు పార్శ్వరక్షకుడు పార్శ్వరక్షకులు ఉంటారు పృష్ఠరక్షకు లోపల ఉంటాడు నమ్రత అనే పృష్ఠరక్షకునితో ఉండేటువంటి సైన్యం ఈ సైన్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అభయం సత్కోసం శుద్ధి జ్ఞాన యోగ సో ఆ రకంగా దానందమస్యజ్ఞ స్వాధ్యాయస్తప ఆర్దవం తొమ్మిదవి అహింసా సత్యమక్రోధస్్యాకశ్యాంతిరపైుణం అవా ఆదు పదిహేను దయాభూతేషు ఒకటవి దయాభూతేష్లొోప్ ఆర్దవం హ్రీరచాపలం అవైదు పదహారోదు ఇరవై ఒకటి తేజ క్షమాధతిష్ట చముద్రోహో నాతిమానిత ఇరవై ఏడు ఇరవై ఏడు దైవీ సంపద లక్షణాలు ఇది సంపద ఈ సంపదని మనం సంపాదించాలి డబ్బుదే డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఈ సంపద మీరు పొందితే ఇంక దీన్ని పోగొట్టుకోవడం అనేది ఉండదు ఇది మోక్ష సామ్రాజ్యానికి దగ్గర చేస్తుంది కాబట్టి అభయాది నీ ఏతంతా నీ అదండి అభయంతో మొదలుపెట్టి నమ్రతతో అంతమయ్యే ఈ సంపద ఈ సైన్యం మీరు పోగు చేసుకోండి ఈ సంపద సంపద అభిజాతస్య ఈ సంపదతో కూడినవాడు అభిజాతస్య అంటే కూడినవాడు లేకపోతే కొంతమంది పుట్టుకతోటే ఈ సంపదతో పుడతారు ఇప్పుడు రాముడు పుట్టాడు ఉయ్యాలలో ఉన్నాడు పిలవాణ్ణి చూస్తే ఉంటాడు ముద్దొచ్చి ఇట్లా ఉంటాడు రావణాసురుడు పుట్టాడు ఉయ్యాలలో ఉన్నాడు ముద్దొచ్చి ఇట్లా ఉంటాడు కానీ రాముడు పెరిగి పెద్దయే ధర్మాత్ముడైతే ఈ రావణాసురుడు పేరుకి పెద్దయే రావణ అసురుడైనాడు కాబట్టి కొంతమందికి పుట్టుకతోట వస్తాయి అయితే పుట్టుకతోటెలా వచ్చాయి కిరణం జన్మలో సంపాదించుకున్నవి ఇక్కడ ప్రకటన అయినాయి దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఇప్పుడు మనం వాటిని మార్చుకోవచ్చును ఆసు సంపదని పక్కన పెట్టి దైవీ సంపదని మనం నేర్చుకోవచ్చును మనం అలవాటు చేసు ఒకవేళ ఇంకా అలవరుచుకోవడం అన్నది ఉండదు ఎలా పుట్టాడో అలాగే అంటే ఏమవుతుందో చూసినా అండి శాస్త్రము వ్యర్థం అవుతుంది ఇంక శాస్త్రం ఎందుకు మనం అలవరుచుకునే అవకాశం ఉన్నది కనుకనే శాస్త్రము ఆవశ్యకమైనది కనుక ఈ లక్షణాలని మనం ఈ సంపదని మనం సంపాదించుకోవాలి మనకి ఉన్నదేదో కొంత ఆల్రెడీ ఉంటుంది దానికి తోడుగా లేని వాటిని సంపాదించుకోవాలి దైవీం దేవానా సంపదం దేవతల యొక్క సంపద దేవతలంటే మనుష్యుల్లోనే దేవతలు ఉంటారు మనుష్యుల్లోనే రాక్షసులు ఉంటారు శంకరు శంకర భగవత్పాదుడు ఉపనిషత్తులలో దీని మీద పెద్ద విచారం చేశారు బృహదారింగికంలోనూ ఛాందో్యంలోను బృహదారంగకంలో ప్రాజాపత్య బ్రాహ్మణము అని ఒకటి ఉంది దా ద అనే దాని మీద విచారం చేసే బ్రాహ్మణం ఆ బ్రాహ్మణంలో అసురులు దేవతలు మనుష్యులు అని మూడు కేటగిరీస్ మూడు రేసెస్ ఉన్నట్టుగా చెప్తారు ఇదానికి మూడు రేసెస్ ఏమీ లేవు అలా ఉంటే సంకేతంగా చెప్తారు సంకేతం సింబాలిక్గా ఒకే రేస్ మానవాళి ఆ మానవులలోనే దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు దేవతలు ఎవరు దేవతలు ఎవరంటే ఈ సంపద కలగవారు దేవతలు ఇంకో ఆపోజిట్ సంపద ఉన్నది అది కలవారు అసురులు కనుక ఈ దేవతల యొక్క సంపదను సంపదను అభిజాతస్య అభిజాతస్య అంటే అభిలక్ష్య జాతస్య అది దానిని ఉద్దేశముగా పెట్టుకుని వాడు జన్మించినాడు అంటే దైవీ సంపదని అభిముఖముగా చేసుకుని జన్మించినాడు అంటే వాడు పుట్టుకతోటే ఈ గుణములన్నిటినీ కూడా ప్రకటించుకున్నాడు వాడిలో ఉన్నాయి ఆ తర్వాతి కాలంలో వాడు వాటిని అలవర్చుకుంటాడు ఆ మాట ఏమంటున్నారు దైవ విభూత్యర్హస్య అంటే పుట్టినప్పుడు ఉన్నవేవో ఉంటాయి బట్ ఫండమెంటల్లీ అరహస్య వీడు యోగ్యుడు తగినవాడు దేనికి ప్రతి మానవుడు కూడా ఈ దైవ సంపద విభూతి అంటే సంపద ఈ దైవీ సంపదకు అర్హమైనవాడు ఈ సంపదకు అర్హమైనవాడు దైవీ సంపద అంటూ అంటే సంస్కృతంలో దైవీచ అసౌ సంపద సంపత్ శబ్దం శ్రీలింగ శబ్దం అంచేతనే దైవీ అని వచ్చింది దైవీచ అసౌ సంపద అని కర్మధార సమాసం చేస్తే అయ్యిపోతుంది దైవ సంపద అవుతుంది దాన్ని పుంవద్భావము కర్మధారయే పుంవద్భావ పుంవత్ అయ్యిపోతుంది అంచేతన ఆయన దైవ విభూతి అని దైవీ విభూతి అనలేదు దైవ విభూతి ఎందుకంటే పుంవద్భావం వచ్చింది అక్కడ ఏదో చిన్న వ్యాకరణం మీరు చింత చేయకండి ఈ వ్యాకరణం వాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు వాళ్ళు పడతారు పాటలు ఇవ్వడం మీరు ఎంజాయ్ చేస్తూ సో దైవ విభూత్యర్హత్య ఆ దైవీ సంపద ఏదైతే కలదో దీనికి వీడు యోగ్యుడు వీడు అర్హుడు కాబట్టి పుట్టినప్పుడు ఉన్నవి ఉన్నాయి ఈ అర్హత మనకి గలదు దానివల్ల ఏమవుతుందండి ఈ దైవ సంపదను అంతని పోగేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్ అని పెడుతూ ఉంటారు రికరింగ్ డిపాజిట్ ప్రతీ నెల వంద రూపాయలు దాంట్లో దాచుకుంటే ఏమవుతుంది భావి కళ్యాణ స్ భవిష్యత్తులో మంచిది జరుగుతుంది రికరింగ్ డిపాజిట్లో దాచుకున్నారనుకోండి సో మీరు వంద వందా వందా దాచుకుంటే మీకు నాలుగేళ్ళు అయ్యేప్పటికి ఐదు రూపాయలు వస్తాయి అప్పటికి డబ్బు యొక్క విలువ రూపాయి విలువ స్థానం అయిపోతుంది అనుకోండి అయినా ఐదు వేల రూపాయలు ఏదో దాకా వచ్చేయడం మరి యూ ఫైట్ ది ఇన్ఫ్లేషన్ పడాల్సి కలియుడు డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది అయినా మరి దాచక తప్పదు కనుక భావి కళ్యాణము భవిష్యత్తులో రాబోయేటువంటి శుభము ఈ ధనము రాబోయే శుభమును నిర్ధారిస్తుంది అలాగే ఈ దైవీ సంపదని కనుక మనం పోగేసుకున్నట్లయితే యహజన్మయను మనం సుఖంగా జీవించగలుగుతాము ముఖ్యంగా వృద్ధాప్యంలో సుఖంగా ఉండగలుగుతాం పెద్ద వయస్సు అన్ని రకాల సమస్యలు వస్తాయి మీరు గమనించారో లేదో పెద్ద వయసు వచ్చేప్పటికీ వీడు ఎలా తయారవుతుందంటే ఓల్డ్ అంబాసిడర్ కార్లాగా తయారవుతుంది ఓల్డ్ అంబాసిడర్ కార్లో అన్ని పార్ట్లు కదులుతూ ఉంటాయి ఒక చక్రాలు అనే కాదు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్నీ కదులుతాయి ప్రతీది మాల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది ప్రతి పార్ట్ మాల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది చక్రాలు కూడా ఇలాగా సింగిల్ డైరెక్షన్లో యూని డైరెక్షన్గా ఉండవు అవి ఆ అలైన్మెంట్ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు కారులో వెళ్తూ ఉంటే సిక్స్ డైరెక్షన్స్లో మీరు కదులుతూ ఉంటారు అంటే ఇలా ఇలా కదులుతూ ఉంటారు ఇలా ఇలా కదులుతూ ఉంటారు ముందుకి వెనక్కి కూడా కదులుతూ ఉంటారు సిక్స్ డైరెక్షన్స్లో కదులుతూ ఉంటారు మీరు ఆ సీట్లో కూర్చుని పెద్ద విశాలమైన సీట్లు ఉంటుంది ఆ సీట్లో బడి సిక్స్ డైరెక్షన్స్లో బాడీ కదులుతూ ఉంటుంది అంచేతనే బ్రేక్ఫాస్ట్ అది చేయకుండా ఎక్కాలమ్మాస్ పెడతారు సోదంటే దిగైన తర్వాత చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ సో ఈ అంబాసిడర్ కారులో అన్ని పార్ట్లు చప్పుడు చేస్తూ ఉంటాయి కటకట కటకట తలుపు వేయాలనుకోండి మీరు తలుపు దడ్ అని వేస్తారు పడలేస్తారు మీ వల్ల కాదని డ్రైవర్ దిగొచ్చి దాన్ని మళ్ళీ ఓడేసి లాగి దడ్ అని వేస్తారు అప్పులు అన్ని పార్ట్లు చప్పులు చేస్తూ ఉంటాయి ఒక్క పార్ట్ మినహాయించి అదేమిటంటే హార్న్ ఈ పూజ స్వామీజీ చెప్పారు హార్న్ తప్ప అన్ని పార్ట్లు పని చేస్తూ ఉంటాయి అన్ని పార్ట్లు మాల్ ఫంక్షన్ చేస్తూ కదులుతూ ఉంటాయి వాటి సో అలా తయారవుతుంది ఓల్డ్ అంబాసిడర్ కార్ మామూలుగా కొద్ది నీళ్ళు వచ్చి మంచినీళ్ళు తగుతావు అడుగులు రోడ్లు వేస్తుంటే కట్ కట్ రోడ్ వేస్తుంది అదే అర్థం ఇది థైబోన్ ఏదో ఆర్థరైటిస్ అప్లై వచ్చిందనమాట అది కట్ట కట్ట ఆర్థరైటిస్ వచ్చింది మీరు జాగ్రత్తగా విడితే నిలపడతాయి సమయంలో అది ఆర్థరైటిస్ వచ్చిందన్నా లెక్కటి ఇప్పుడు చెయ్యి మీరు జాగ్రత్తగా వినే చేయాలి చాపండి చదారా ఇలా అనండి ఇలా అనండి ఎవరైనా కటకట్లే ఆర్థరైటిస్ అన్ని పార్ట్స్ తప్పండి చేస్తూ ఉంటాయి మోకాళ్ళతో ఎలా ఇలా ఇలా తొక్కుతున్నారనుకోండి ఏమిటో కరకర కరకర సౌండ్ వస్తూ ఉంటుంది అంటే మోకాళ్ళ దగ్గర ఆర్థరైటిస్ ఎవ్రీవే పార్ట్లు అన్నీ కూడా ఆ విధంగా తయారవుతాయి తర్వాత ఆర్గన్స్ మేము పని చేసి చేసి చేసి అలసిపోయే బాబు ఇంకా ఎంతకాలం మమ్మల్ని పని చేయకుంటాం ఇదేం ధర్మం కాదయా అని గుండె పాపం అలాగే ఇంకా కొడుతూనే ఉంటుంది అన్ని ఆర్గన్స్ కూడా ఆ లంగ్స్ మిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ని ఇన్హేల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేసి అవి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి అవి కూడా పనిచేయడం మానేస్తాయి క్రమంగా అన్ని ఫంక్షన్స్ కూడా తగ్గిపోతాయి అప్పుడు ఆ స్థితి మీరు చేరుకునేప్పటికీ మీకు దైవీ సంపద కనుక తోడు లేకపోతే యు ఆర్ ఇన్ఫర్ బిగ్ బిగ్ టైం ట్రబుల్ బిగ్ టైం ట్రబుల్ అంటారు బిగ్ ట్రబుల్ సార్ బిగ్ టైమ్ ట్రబుల్ దైవీ సంపద మాత్రమే మనల్ని రక్షిస్తుంది అయితే జనులు ఎలా ఉంటారంటే అజ్ఞానంలో ఉంటారు సంసారాలు కదా సంసార్లని మరి పేరు ఎందుకు వచ్చింది సంసారలని సంసార్లు ఏమనుకుంటారంటే డబ్బు పోగేశాను ఇన్సూరెన్స్ పాలసీ ఉంది తర్వాత రికరింగ్ డిపా రికరింగ్ కాదు ఫిక్స్డ్ డిపాజిట్లు డబ్బు వస్తూ మంత్లీ ఇన్కంలో వస్తూ తర్వాత ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను తర్వాత కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు ఉన్నారు illu vachini unnadi but i have made everything possible comfortable for the old age anukunta exactly lathi chastar dintlo oka bhav avune ala aitunte when you depend upon the external conditions things events and people for your inner happiness you are in for the major trouble that is the law when you do not depend upon when negative gets told when you do not depend upon external conditions things people and circumstances and events for your inner happiness you do not depend soople emu thundi nenu anavasaram anta negative teaching You do not depend on the external conditions for your inner happiness. You are a liberated soul. Okay. Hevada ite. Naa ghevindhandi retiree paenu kansan uccashtvandhi. Fitzy deposit lo manthile unkanskhim uccashtvandhi. Apollo wala gold card insurance card health insurance vandhi. Metallife insurance vandhi. తర్వాత చెడుకులు పెళ్ళిళ్ళు అయిపోయాయండి పిల్లలు మనవడు మనవడో ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు తర్వాత కూతుళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అల్లుళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటాడు అన్నాడంటే ఫస్ట్ డయా ఫస్ట్ డయా హీజ్ హిల్ ఫర్ డీప్ ట్రబుల్ ఎందుకంటే ఎక్కడో కొట్టేస్తుంది ఈ చికెన్ లిస్ట్లో ఏదో కొట్టేస్తుంది తల పట్టుకుని శరీరం సహకరించదు నేను మీకు మనవి చేసేది ఏమిటంటే వృద్ధాప్యంలో మీకు తోడు దైవీ సంపద తప్ప మరేది కాదు అంతేకాదు అసలు మీకు వృద్ధాప్యం వల్ల వచ్చే దోషాలు ఎన్నో కూడా దీని నుండి తొలగిపోతాయి దీని వలన అంటే మీరు పరుగులెత్తుతారని ఆధిపతి వృద్ధాప్యంలో పరుగులే నడిస్తే చాలు కదా పరుగులెత్తక్కర్లేదు గుంజీలు తీయక్కర్లేదు బస్కిలు తీయక్కర్లేదు మీరు ఆరోగ్యంగా ఉంటే అంతకంటే కావాల్సిందేమి నేను ఏదైనా చిన్న అనారోగ్యం చేసినా కూడా మీరు దాన్ని సమర్థవంతంగా ఎదురు ఆధృతి ఎదుర్కోగలుగుతారు వీల్ కమౌట్ ఆఫ్ ఇట్ ఆల్సో దైవీ సంపద తప్ప మనల్ని రక్షించేది ఇంకేమీ లేదు తర్వాత నేను ఈ కర్మ చేసిన వాళ్ళని చాలామంది నెరుగుడు చేశాను కర్మలో చాలా కర్మలు నేను చేశాను నా టైంలో నేను చేశాను సో ఈ కర్మలు ఎలా ఉంటారంటే కర్మ చేసి పెద్ద వయస్సు వచ్చిన తర్వాత చితికి పోయి ఉంటారు కర్మ అటు కర్మనే నమ్ముకుని ఉంటారు దాన్ని చేయలేరు కర్మని చేయలేకపోతున్నామే అని ఒక పెద్ద దుఃఖంతో ఉంటారు ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ లౌకిక సంసారులు ఎలా అయితే వృద్ధాప్యంలో నలిగిపోతూ ఆ అటాచ్మెంట్ యొక్క మహాభారంతో దుఃఖిస్తూ అదే దుఃఖాన్ని కర్మలు ఉపాసకులు కూడా అనుభవిస్తూ ఎందుకంటే వాళ్ళు కర్మా ఉపాసనా తమని రక్షిస్తుందనుకున్నారే తప్ప జ్ఞానాన్ని పక్కన పెట్టారు జ్ఞానం జోలికి వెళ్లకుండగా దైవీ సంపద బదులు అద్రోహ ఉండాల్సిన బదులు ద్రోహబుద్ధి నాతిమానిత ఉండాల్సిన చోట అతిమానిత ఇలాంటివన్నీ పెట్టుకుని చాలా ట్రబుల్ పడతారు దీంట్లో చాలా సైన్స్ ఉండే అంటే మరి మీరు నేను ఏదో దారి తప్పి చెప్తున్నానని మీరు అనుకోకపోతే నేను చెప్పి వీళ్ళగే ఉంటాయి ఏవేవో ఉంటాయో అవన్నీ చెప్తూ ఉంటాను నేను కొంచెం టైం పడుతుంది ఆ శ్లోకం పూర్తి చేద్దాము భావి కళ్యాణస్యా ఇత్య హే భారత ఓ అర్జున భారత అంటే భరతవంశీయుడమైన ఓ అర్జున ఈ దైవీ సంపదలు పెట్టుకున్నావా భావి కళ్యాణస్య భవిష్యత్తు అంతా కూడా మంగళప్రదంగా ఉంటుంది జనులు భవిష్యత్తు విషయంలో పరమ మూర్ఖులుగా బ్రతుకుతూ ఉంటారు పరమ మూర్ఖులు వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ గ్రహాలు ఎవో అలా తిరుగుతూ వీళ్ళ భవిష్యత్తుని బాగు చేస్తాయని చెడుతాయోనో వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు అక్కడెక్కడో అలా తిరుగుతున్న గ్రహాలకి మనం ఎక్కడ డబ్బు సంపాదించుకుని వయసు వచ్చి కాలు చేయడానికి కాలు నో కాలు నొప్పి మోచే నొప్పితో నొప్పి బాధపడడానికి ఏమైనా సంబంధం ఉందా వీడికి వీడి కొడుక్కి మధ్యలో ఉండేటువంటి దెబలాట్లకి లేకపోతే దానికి నువ్వు దానికే అవునా ఎలా ఉంటుందండి సంబంధం అసలు ఆలోచించి తోడాతో డిమాజ్ రక్కున్నా థోడా డిమాగ్ ఇష్టమాత పూర్తి ఆ డిమాజ్ని పక్కన పెట్టేసి ఎలా ఉండిపోకూడదు భావి కళ్యాణము అంటే దైవీ సంపదయే భావి కళ్యాణము అంతకంటే వేరే భావి కళ్యాణం ఏమీ లేదు సూపర్ సిషన్స్లో పడిపోరాదు తర్వాత దీంట్లో పెద్ద సైన్స్ ఉండే సో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్తో పేపర్ ఒకటి వచ్చింది నాకు మా మా కార్డియాలజిస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఫొర్వాడ్ చేశారు దాన్ని దాంట్లో చెప్తాను ఈ దైవీ సంపద సంపద సంపద కనుక మీ బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది పెద్ద వయసులో బ్రెయిన్ దెబ్బతిన్న మీరు గమనించరు లేదు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది నాకు బాగా దృష్టి పూజ స్వామీజీ డెత్ బెడ్ మీద ఉండగా నేను వెళ్ళాను ఏకాంతంగా వారిని కలిసిన సమయంలో వారి చెవిలో చెవిలో అనాలి అయితే చెవిని పనిచేయడం మానేసే చెవిలో నేను అన్నాను అజో నిత్య శాశ్వతోయం పురాణ అని నేను అంటే ఆయన హన్యమానే శరీరే అని ఆ తర్వాత ఇంకా ఆయన ఎక్కువసేపు జీవించి లేరు అవర్స్ మేబీ టూ త్రీ డేస్ హీ లీవ్డ్ ఆఫ్టర్ దాట్ అంటే ఆయన బుద్ధి చురుకుగా లాస్ట్ వరకు చురుకుగా ఉన్నది ఎనీవే సో దీ పాజిటివ్ పాయింట్ చెప్తున్నాను నేను కాబట్టి బుద్ధికి వినాశం ఉండదు బ్రెయిన్ సెల్స్ దెబ్బతినవు అవి యాక్టివ్గా ఉంటాయి మీరు అట్టు పెడితే ఉంటాయి పోతే పోతాయి మీకంటే సో ఈ దేవీ సంపద లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీ బ్రెయిన్ సెల్స్ మంచిగా చక్కగా ఉంటాయి దీని ఇంకా చాలా గోళ ఉంది దాంట్లో సో ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్ క్లీన్గా యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాయో అప్పుడు కాగ్నిటివ్ డిసీజెస్కి మనం దూరంగా ఉండగలుగుతాము కాగ్నిషన్ రిలేటెడ్ డిసీజెస్ ఏదో ఆల్సైమర్స్ అని పార్కింగ్ సెల్స్ అని ఇలాగే ఏవేవేవో ఉంటాయి వాటన్నిటికీ దూరంగా ఉండగలుగుతాము అంతేకాకుండా బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఫైర్ చేస్తూ ఉంటే అంగములన్నీ కూడా రీజనబుల్గా బాగా పనిచేస్తాయి అంటే మన పని మనం చేసుకుంటూ మనం జీవించగలుగుతాము అనాయాసేన మరణము వినాదైన్యన జీవనము జీవించ ఉన్నంతకాలము దైన్యము లేకుండా దైన్యం అంటే ఏమిటి నా కొడుకు నన్ను చూడటం లేదు కోడలు చెప్పిన మాటలు ఇంకా అంతకంటే దైన్యం ఏముంటుందండి రిచెడ్నెస్ దైన్యం అంటే కొడుకు చెప్పిన మాటలు వింటే వాడికి విడికి జనరేషన్ గ్యాప్ లేదు కోడలు చెప్పిన మా కోడలు వీడికి చెప్పిన మాట ఎందుకు వింటుంది వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట వింటుంది తప్ప వీడికి వాళ్ళు ఎందుకు వినాలి వై ది లాజిక్ని వెరీ ది లాజిక్ వాళ్ళ నాన్నగారు పూట ఫోన్ చేస్తూ ఉంటారు అమ్మా బాగున్న ఆయన చెప్పిన వాటే వింటుంది తప్ప సెల్ ఫోన్స్ ఉన్నది దేనికి సో కాబట్టి ఇదే దైన్యం అంటే దిస్ ఇజ్ ది దైన్యం వినా దైన్యైన జీవనం ఇటువంటి ధైన్యం మాత్రం వద్దు అని అద్భుతతో జీవించాలి తర్వాత అనాయాసేన మరణం దేహము సమయం వచ్చినప్పుడు అలా కూర్చుని రామనామాన్నో ఓంకారాన్ని జపి రామనామం అంటే సగుణం ఓంకారం అంటే నిర్గుణం ఏదైనా పర్వాలేదు అలా జపిస్తూ దేహాన్ని త్యాగం చేయటం ఇంకా అంతకంటే కళ్యాణం వేరే ఉంటుంది వినాదైన్యైన జీవనం అనాయాసేన మరణం దీన్ని మించిన కళ్యాణం ఇంకొకటి ఉండదు ఆ కళ్యాణము మనకి లభించేటువంటి ఒకే ఒక ఉపాయము దైవీ సంపద వెరీ నైస్ భాష్యకారులు అథ ఇదానీ ఆసురీ సంపద చెయ్యటే సో దైవీ సంపద చెప్పిన తర్వాత ఇప్పుడు ఆసురీ సంపద ఆసురు దీర్ఘం ఎందుకు వచ్చిందంటే అసురులకు చెందిన అసురులకు చెందినటువంటి సంపద సంపత్తో స్త్రీలింగం అంటే ఆసురీ అని అసురులు అసురులు అంటే ఎవరో తెలిసినా కొద్ది స్వామికి ట్రాన్స్లేషన్ అసురులు అంటే సూటెడ్ పీపుల్ అని సూటెడ్ పీపుల్ సూట్ బూట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు దే ఆర్ని ఆ సూట్ బూట్ అనేది రాంగ్ సెన్స్లో వాడద్దు సమాధాని సో సూటెడ్ పీపుల్ సో అంటే బాగా మేము ధనవంతులము అధికారము గలవారము పవర్ అండ్ మేము సోషల్ స్టేటస్ ఉన్నది హూ ఇజ్ హూలో మేము ఉంటాము అనేటువంటి ఒక ఘమండ్తో ఖరీదైనటువంటి డ్రస్సులు వేసుకుని ఖరీదైన అలంకారాలని చేసుకుంటూ వేషాలు వేస్తూ ఖరీదైన ఆహారాన్ని భూజిస్తూ ఖరీదైన భోగాలను అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు దీజ్ ది అసూరా ఈ అసూరులో ఏమవుతుందంటే సంపద అంతా కూడా కరిగిపోయినా కూడా వాళ్ళ అసుర లక్షణాలను అలాగే ఎట్టు పెట్టుకుంటారు కూడా పైగా ఒకటి ఈ అసురులు అసుసూరం అంటే వాళ్ళకి ఎప్పటికీ భోగలాలసత తప్ప వేరే ఉండదు వాళ్ళని అసురులు ఉంటారు రాక్షసులు అంటే క్రూరులు క్రూర స్వభావాన్ని రాక్షస అంటారు భోగలంపటత్వాన్ని అసుర అంటారు తేడా ఉంది రెండింటికి కాబట్టి అసురుల యొక్క సంపద వాళ్ళ సంపద ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి వెల్త్ ఎలా ఉంటుందో ఈ పైన చెప్పబోతున్నారు ఇదెందుకు చెప్పడం అంటే దైవీ సంపదని ప్రోగు చేసుకోవాలి అసూల సంపదని దూరం చేసుకోవడం కోసం చెప్తున్నారు దంభో దర్పోతి మానశ్చ నేను ఇవ్వరంలో మీకు మనవి మళ్ళీ ఇంకోసారి మనవి చేస్తున్నాను ఈ శ్లోకం దగ్గర మొదలు పెడితే పదహారో అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా అంతా నెగిటివ్ టీచింగే ఉంటుంది అంతా నెగిటివే మీకు చక్కగా సంతోషకరమైన మాటలే ఉండవు అన్నీ కూడా తిట్లు తిట్లే ఉంటాయి ఈ అసరులు ఇలా ఉంటారు వీడి లక్షణం ఇలా ఉంటుంది వీడు వీడు ఎప్పుడు ఎద్రవాళ్ళకి వీడి వల్ల ఉపకారమే ఉండదు వీడికంతా దంభం దేవుడు పూజ కూడా దంభంతో చేస్తాడు ఇక్కడ దంభాన్ని మీరు వింటే అసలు ఈ సమాజంలో దంభం లేకుండా దేవుణ్ణి పూజించేవాడు ఎవడైనా కనపడతాడా అని మీరు అనుకుంటారు అంతా దంభమే ఇప్పుడు ఒక ఆయన వస్తున్నాడనుకోండి యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధి నిష్ట అని సంబోధించారనుకోండి ఆయన సంతోషించాడనుకోండి దంభం ఎందుకంటే ఆయన ఎప్పుడో ఆసనం వేసిన వాడు కాదు ఆయనకు ఆసనాలు చేతకా ప్రాణాయామం అసలు లేనే లేదు అటువంటి ఆయన్ని యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార నిష్ట అని వీళ్ళు సంబోధించడం అది హైకోక్రసీ ఆయన సంతోషపడ్డాం అది ధమ్మం ఇలాగే ఉంటుంది ఇంక పాఠం అంతా ఇలాగే ఉంటుంది ఈ పాఠం మాత్రం విన్నారనుకోండి మీరేమనుకుంటారో తెలిసిన ఈ తత్వ విధానం గారికి ఊళ్ళో వాళ్ళందరినీ ఆడిపోసుకోవడం తప్ప వేరే పని మీరు అలా అనుకోండి నాకేం అభ్యంతరం కానీ ఆ తత్వ అనే మాట తీసేసి శ్రీకృష్ణుడు అనే మాట పెట్టండి అంతే ఎంతలా ఆడిపోసుకుంటాడంటే ఈ శ్లోకం దగ్గర మొదలు పెడితే ఆఖరి శ్లోకం దాకా నేను పాఠం చెప్పాను కాకినాడలో అయ్యో ఈ అధ్యాయం ఎప్పుడైనా పూర్తయి హైదరాబాద్ వెళ్ళిపోతాను రా భగవంతుడా అని నేను ఎదురు చూశాను మొత్తానికి పూర్తయింది హైదరాబాద్ వచ్చాను అలాగే ఎంత పరుషమైన నింద చేస్తాడంటే శ్రీకృష్ణుడు ఆశ్చర్య విషయం మీరే చూపురు కానీ ఇంకా నాన్ స్టాప్ గుడ్ అంతా అయిపోయింది దైవ అయిపోయింది ఇంకా షురు మూడు శ్లోకాలతో ఆఖరు దంభోదర్పోతిమానశ్చ క్రోధస్పారుష్యమే అజ్ఞానించాభిజాత్యార్థసంపదమాసు అది సూత్రం ఇంకా మిగిలిన అధ్యాయం అంతా కూడా భాష్యం ఎలా పోతూ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి